ఆంగ్ల వేషం రోజురోజుకి నాకు శాకాహారం మీద నమ్మకం పెరగసాగింది సాల్టుగారి పుస్తకం చదివిన తర్వాత ఆహార విషయాలను గురించిన పుస్తకాలు చదవాలనే పెరిగింది దొరికిన పుస్తకాలన్నే చదివాను హోవర్డ్ విలియమ్స్ గారు వ్రాసిన ఎథిక్స్ ఆఫ్ డైట్ అన్న గ్రంథం వాటిలో ఒకటి అందు ఆదికాలం నుండి నేటి వరకు మనుషుల ఆహారాన్ని గురించిన చర్చ విస్తారంగా ఉంది పైథాగరస్ జీసస్ మొదలుకొని నేటి వరకు ఉన్న మతకర్తలు ప్రవక్తలు అంతా ఆకులు కూరలు అన్నం తిన్నవారేనని రుజువు చేయబడింది డాక్టర్ ఎల్లిన్సన్ గారు ఆరోగ్యాన్ని గురించి వ్రాసిన రచనలు ఉపయోగకరమైనవి ఆయన రోగుల ఆహార పద్ధతులను నిర్ధారించి తద్వారా రోగాల్ని కుదిర్చే ప్రణాళికను ఒకదాన్ని రూపొందించాడు అతడు శాఖం అన్నం తినేవాడు తన దగ్గరికి వచ్చిన వారందరికీ ఆహారమే నిర్ధారించేవాడు ఈ గ్రంథాలన్నీ చదవటం వల్ల ఆహార పరీక్ష నా జీవితంలో ప్రధాన స్థానం ఆక్రమించింది ప్రారంభంలో ఆరోగ్యమే ఆహార పరీక్షకు ప్రధాన కారణం అయినా తరువాత ఈ శాకాహార విధానానికి ధర్మదృష్టియే ప్రధాన లక్ష్యం అయింది అయినా నా మిత్రునికి నా ఆహారాన్ని గురించి బెంగపోలేదు మాంసం తినకపోతే చిక్కిపోయే ప్రమాదం ఉందని ఇంగ్లీషు వారితో కలిసి ఉండలేకపోవచ్చునని భావించి నన్ను మాంసం తినమని ఒత్తిడి చేయటం ప్రారంభించాడు నా ఎందుగల ప్రేమాధిక్యం వల్లనే ఆయన ఈ విధంగా చేశాడు శాకాహార గ్రంథాలు విస్తారంగా చదవటం వల్ల నాకు చెడు జరుగుతుందేమోనని భయపడ్డాడు ముఖ్యమైన అసలు చదువు ఆహార పదార్థాలను గురించిన గ్రంథాలు చదువుతూ కాలమంతా వ్య వ్యర్థం చేసుకుంటాడేమోనన్న భావం ఆయనకు కలిగింది దానితో చివరి ప్రయత్నం గట్టిగా చేయాలని నిర్ణయించుకున్నాడు ఒకనాడు నన్ను నాటకానికి రమ్మంటే వెళ్ళాను నాటకం చూడబోయే ముందు హాల్బర్న్ రెస్టారెంట్లో భోజనం ఏర్పాటు చేశాడు అది నాకు ఒక నగరంలా కనపడింది విక్టోరియా హోటల్ను ఖాళీ చేసిన తర్వాత ఇంత పెద్ద హోటల్ను నేను చూడలేదు విక్టోరియా హోటల్లో నేను ఏ విధమైన ప్రయోగమూ చేయలేదు అచ్చట ఉన్నన్ని రోజులు ఏమీ చేయటానికి తోచలేదు కానీ ఈ హోటల్కు నన్ను తీసుకురావటానికి ఆయన ఒక ఎత్తు ఎత్తాడని తర్వాత బోధపడింది ఈ హోటల్లో చాలామంది భోజనం చేస్తూ ఉంటారు మధ్యలో మాట్లాడటానికి వీలు ఉండదు కిక్కురు మనకుండా పెట్టిని తినవలసి వస్తుందనే భావం ఆయనకు కలిగిందన్నమాట మేము చాలామంది ఒక బల్ల దగ్గర కూర్చున్నాము మొదటి వాయి సూపు అది దేనితో చేశారా అని నాకు సందేహం కలిగింది మిత్రుణ్ణి అడగటానికి వీలు లేదు వడ్డించేవాణ్ణి పిలిచాను అతన్ని ఎందుకు పిలుస్తున్నానని మిత్రుడు గట్టిగా నన్ను అడిగాడు అంతటితో ఆగక నీవు ఈ సమాజంలో ఉండతకు ఎలా మెలగాలో తెలియకపోతే ఇంకొక హోటల్కి వెళ్ళి భుజించు నేను వచ్చేదాకా హోటల్ బయట వేచి ఉండు అని కోపంగా అన్నాడు ఆయన మాటలు వినగానే నాకు లోలోన సంతోషం కలిగింది వెంటనే లేచి బయటికి వచ్చి వేశాను దగ్గరలోనే ఒక శాకాహారశాల ఉంది ప్రొద్దుపోయినందున దాన్ని మూసివేశారు ఆ పూట నాకు తిండి లేదు తర్వాత ఇద్దరం నాటకం చూసేందుకు వెళ్ళాము ఈ ఘట్టాన్ని గురించి ఆయన ఎప్పుడూ నా దగ్గర ఎత్తలేదు ఎత్తవలసిన అవసరం నాకు లేదు కదా మా మిత్రకలహం చివరిది ఇదే అయితే దానివల్ల మా స్నేహానికి ఆటంకం కలగలేదు ఆయన పడ్డ తపనకు మూలం ప్రేమే ఆచరణలోను ఆలోచనలోను వ్యత్యాసం ఉన్నప్పటికీ ఆయన అంటే నాకు అమిత గౌరవం ఏర్పడింది మాంసం తినకపోయినా మిగతా విషయాల్లో ఆంగ్ల సమాజంలో సరిగా మసగగలనని ఆయనకు తెలియజేయాలని భావించాను అందుకోసం అశక్యం అనుకున్న ఆంగ్ల పద్ధతుల్ని అవలంబించ ప్రారంభించాను నేను ధరించే దుస్తులు బొంబాయిలో తయారైనవి అవి ఇంగ్లీషు వారి సమాజానికి పనికిరావని తెలుసుకొని ఆర్మీ అండ్ నేవీ లో తయారు చేయించాను పంతొమ్మిది షిల్లింగులు పెట్టి చిముని ప్యాట్ హ్యాట్ కొన్నాను ఆ రోజుల్లో నేను ఆ హ్యాట్ కోసం ఎక్కువ ధర చెల్లించాను అంతటితో ఆగక నాగరికతకు నడిగడ్డ బ్యాండ్ వీధిలో ఒక ఈవినింగ్ సూటు కోసం పది పౌండ్లు వెచ్చించాను మా అన్నగారికి జేబులో వేలాడే రెండు పేటల బంగారు గొలుసు పంపమని వ్రాస్తే ఆయన వెంటనే ఎంతో దయతో పంపించారు టై కట్టుకోవటం నేర్చుకున్నాను మన దేశంలో క్షవరం అద్దం చూసే అలవాటు ఉండేది కానీ ఇక్కడ నిలువెత్తు అద్దం ముందు నిలబడి టై సరిగా కట్టుకోవటం వెంట్రుకల్ని పాయలు పాయలుగా దువ్వుకోవటం పాపిట సరిగా తీసుకోవటం మొదలుగా గల పనులకు ప్రతిరోజు పది పదిహేను నిమిషాలు వ్యర్థం అవుతూ ఉండేది నా జుట్టు మృదువుగా ఉండేది కాదు అందువల్ల దాన్ని సరిగా దువ్వుకోవటానికి బ్రష్తో నిత్యము కుస్తీ పట్టాల్సి వచ్చేది హ్యాటు ధరించినప్పుడు తొలగించినప్పుడు పాపిట చెడిపోకుండా చెయ్యి దానిమీదనే ఉంటూ ఉండేది అంతేకాక సభ్యుల మధ్య కూర్చున్నప్పుడు ఎప్పుడు చెయ్యి పాపిట మీదనే ఉంటూ ఉండేది ఈ టిప్పు టాపులు అంతటితో ఆగలేదు ఆంగ్లేయుల వేషం వేసుకున్నంత మాత్రాన సభ్యుడవటం సాధ్యమా ఇంకా సభ్య లక్షణాలు నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి డాన్సు చేయటం నేర్చుకోవాలి ఫ్రెంచి భాష బాగా నేర్చుకోవాలి ఇంగ్లాండుకు పొరుగున ఉన్న ఫ్రాన్సు దేశాష ఫ్రెంచి యూరప్ పర్యటించాలనే కోరిక నాకు ఉండేది అంతేగాక సభ్యపురుషుడు ధారాళంగా ఉపన్యసించటం కూడా నేర్చుకోవాలి నేను డాన్స్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను ఒక క్లాసులో చేరాను ఒక టరముకు మూడు పౌండ్లు ఫీజుగా చెల్లించాను మూడు వారాలలో ఆరు తరగతులు జరిగి ఉంటాయి తాళానికి అనుగుణ్యంగా అడుగుపడలేదు పియానో మోగుతూ ఉండేది కానీ అది ఏమి చెబుతున్నదో బోధపడేది కాదు ఒకటి రెండు మూడు అంటూ వాయిద్యం ప్రారంభమయ్యేది కానీ వాటి మధ్య అంతరాళం అర్థమయ్యేది కాదు ఇక ఏం చేయాలి చివరికి నా వ్యవహారం కౌపీన సంరక్షణార్థం అయం పటాటోప అన్న చందానికి దిగింది వెనుకటికి ఒక సన్యాసి తన గోచేని కొరకకుండా ఎలుకల్ని ఆపటానికి ఒక పిల్లిని పెంచాడట పిల్లిని పెంచటానికి ఒక ఆవు ఆ ఆవుని కాసేందుకు ఒక గొల్లవాడు ఈ విధంగా గోచీని రక్షించుకోవటం కోసం సంసారం ఏర్పడిందట పాశ్చాత్య సంగీతం నేర్చుకునేందుకై ఫిడీలు నేర్చుకోవాలని నిర్ణయించాను ఫిడీలకు మూడు పౌండ్లు సొమ్ము ఖర్చు అయింది ఫిడీలు నేర్చుకోవటానికి కొంత ఖర్చు పెట్టక తప్పలేదు ఉపన్యాస ధోరణి నేర్చుకునేందుకు మరో గురువుకు ఒక గిన్ని ప్రవేశ రుసం చెల్లించాను అందుకోసం బెల్ రచించిన స్టాండర్డ్ ఎలక్యూషనిస్ట్ అనే గ్రంథం కొన్నాను అందరి పిటిగారి ఉపన్యాసంతో అభ్యాసం ప్రారంభించాను కానీ ఆ బిళ్ళని ఆయన నా చెవిలో గంట వాయించడంతో మేల్కొన్నాను నేను ఇంగ్లాండులో ఎల్లకాలం ఉంటానా ధారాళంగా ఉపన్యసించడం నేర్చుకొని ఏం చేయాలి డాన్సులు చేసి సభ్యుడిని అవుతానా పిడేలు మన దేశంలో లేదా అక్కడ నేర్చుకోవచ్చు కదా నేను విద్యార్థిని విద్యాధనం సేకరించేందుకు నేను వచ్చాను వృత్తి కోసం నేను సిద్ధం కావాలి సదాచారాల ద్వారా సభ్యుడనని గుర్తించబడితే చాలు అంతే కదా కావలసింది ఇంకా ఎందుకీ వ్యామోహం ఈ విధమైన భావాలను వెల్లడిస్తూ ఒక జాబు ఉపన్యాస కళను నేర్పే గురువుగారికి వ్రాసి పంపాను ఆయన దగ్గర రెండు మూడు పాఠాలు మాత్రమే నేను నేర్చుకున్నాను డాన్స్ మాస్టారు కూడా అదే విధమైన జాబు వ్రాశాను ఫిడీలు నేర్పే గురువుగారి దగ్గరికి ఫిడేలు పుచ్చుకొని వెళ్ళాను ఎంత వస్తే అంతకు దీన్ని అమ్మివేయమని చెప్పాను ఆయనతో అప్పటికే కొద్దిగా స్నేహం ఏర్పడింది అందువల్ల నాకు కలిగిన మోహ మోహభ్రమల్ని గురించి ఆయనకు చెప్పాను డ్యాన్సుల జంజాటం నుండి నేను బయటపడటానికి ఆయన ఇష్టపడ్డాడు సభ్యుడు కావాలనే వ్యామోహం సుమారు మూడు మాసాల పాటు నన్ను వదలలేదు అయితే ఆంగ్ల వేషానికి సంబంధించిన పటాటోపం మాత్రం కొన్ని సంవత్సరాల వరకు సాగింది అయినా విద్యార్థిగా మారానని చెప్పవచ్చు